హరి ఓం గణానా గణపతి హవామహే ఉపవశ్రవస్తమ జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్రు వన్మోతిదనంధిపతృతిస్మృతిపరానామాలయ కరుణాయమామి భగవత్ పాదశంకరం లోక శంకరం ఈ క్షతి కర్మం వ్యపదేశాత్సహ బ్రహ్మసూత్రాలలో అధికరణములు అని అంటారు సెక్షన్స్కి చాప్టర్స్కి అధికరణము అనే మాటకి కోర్ట్ అని అర్థం ఉన్నది కోర్ట్ ఈ లీగల్ కోర్ట్స్ ఉంటాయి చూడండి దానికి కూడా అధికరణము అని పేరు ఆ పేరు ఎందుకు పెట్టేటంటే ఇక్కడ అదే న్యాయాన్ని ఇక్కడ పా పాటిస్తారు దాన్ని అధికరణ న్యాయము న్యాయము అంటే పద్ధతి ప్రకారం ఇక్కడ ఈ అధికరణ న్యాయం ఎలా నడుస్తుందంటే విషయో విషయశ్చైవ పూర్వపక్ష తథోత్తరం అదే అధికరణ ముందు ఒక విషయవాక్యం ఉంటుంది ఒక సెంటెన్స్ ఉంటుంది ఇది కాన్స్టిట్యూషనల్ లాయర్స్ జడ్జిమెంట్ లాగా ఉంటాయి కాన్స్టిట్యూషన్లో ఓ వాక్యం ఉంటుంది దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనే దాని మీద చర్చ ఉంటుంది కదా కోర్టుల్లోనూ సుప్రీంకోర్టులో అలాగే సో ఉపనిషత్తులో వాక్యం ఉంటుంది దానికి అర్థం ఏమిటి అక్కడ బ్రహ్మ సప్న బ్రహ్మయ్య నిపుణుల బ్రహ్మయ్య ఏదో పేచే ఏదో ఉంటుందట సో ఆ వాక్యాన్ని విషయ వాక్యము అంటారు విషయ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ కాబట్టి అధికరణానికి మొట్టమొదట విషయవాక్యం ఉంటుంది విషయ ఆ విషయవాక్యంలో సందేహం ఒకటి ఉండాలి విషయ విషయ సంశయన్న ఒకటే సంశయం ఉండాలి సంశయం లేకపోతే అధికరణం అనవసరం కదా క్లియర్ కట్గా ఉన్నప్పుడు ఇంకా దానికి కోర్టు అనవసరం సంశయం ఉండాలి ఆ సంశయాన్ని చెప్తారు రెండవ స్టెప్ మూడవ స్టెప్ పూర్వపక్ష సో ఒక పక్షం ఫైనల్గా ఆ పక్షం వీగిపోతుంది కాబట్టి దాన్ని పూర్వపక్షము అంటారు ముందు చెప్పే పక్షం తర్వాత ఉత్తరం అంటే దానిపై సిద్ధాంత ఇది అధికరణ న్యాయం ఈ న్యాయం ప్రకారంగానే అధికరణాలన్నీ సాగుతాయి మరి మీరు చూసి ఉన్నారు నేను గుర్తు చేస్తున్నాను సో ఈ అధికరణ అనుసరించి మనం సూత్రం చూసిన వెంటనే ఈ సహ అని దీంట్లోకి అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రం నుండి బ్రహ్మ అనే పదము అనువృత్తమవుతుంది మామూలుగా వ్యాకరణ సూత్రాల్లో పైన ఉన్న పదం తిన్నకొచ్చినట్టుగానే ఇక్కడ కూడా అలాగా అసమాను బ్రహ్మ బ్రహ్మ అని అనరు ఒకేసారి అంటారు అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఆ బ్రహ్మ అనే పదం ఇక్కడికి వస్తుంది సో ఈక్షతి కర్మ ఈక్షతి అనే పదాన్ని బట్టి అది ఈక్ష ఈక్ష అనే ధాతువు ఈక్ష అనే ధాతువు ఈక్ష అంటే సంకల్పించుట తెలియుట ఆ ధాతువు కీర్తి స్థితిపా నిర్దేశం ఆ ధాతువు యొక్క కర్మగా పరబ్రహ్మను చెప్పినారు కనుక అని అర్థం ఈక్షతి కర్మ వ్యపదేశాత్ అని మీకు ఆ పదాన్ని చూసిన వెంటనే విషయవాక్యం సూచితమవుతుంది సూచనా సూత్రం విషయవాక్యాన్ని ఆ సూత్రం సూచిస్తుంది ఎలాగ సూచిస్తుందంటే ఈక్షతి అని ఉన్నది కదా దానిని బట్టి ఏ వాక్యాన్ని మాట్లాడుతున్నారో తెలిసిపోతుంది ఇది ఎలాగంటే ఒక పదం చెప్పగానే ఇప్పుడు భగవద్గీతలో ఒక పదం చెప్పగానే మీకు ఏ శ్లోకమో తెలిసిపోతుందో తెలీదా తెలిసి వాళ్ళకు తెలుస్తుంది అధికార అన్నాను అనుకోండి వెంటనే తెలిసిపోయింది కర్మణ్యేవా అధికారస్తే అని తెలిసిందే లేదా సో కాబట్టి యార్థాత్ అన్నాను అనుకోండి యజ్ఞార్థాత్ కర్మను న్యత్ర లోకోయం కర్మబంధన అని తెలిసిపోతుంది అలాగే ఈ క్షతి అనగానే అది ఉపనిషత్తులో ఒక వాక్యాన్ని సూచిస్తున్నారు ఆ పదం చేత ఆ వాక్యం ప్రశ్నోపనిషత్తులో ఐదవ ప్రశ్నలో అంతర్భాగంగా ఉన్నది అది ముందు మనకి ఆయన చెప్తారు విషయవాక్యాన్ని చెప్తారు భాష్యకారులు అందాము ఏ తద్వై సత్యకామా పరంచాపర్రహ్మాన్దోంకారస్మాత్ విద్వాన్ ఏ ఆయతనేనా ఏకతరమన్వేతి అనో వాక్యం ఉన్నది ఇది ప్రకృత్య అని ప్రారంభమైంది ఆ ప్రకరణం ఇది కృష్ణోపనిషత్తులో ప్రకరణం పిప్పలాద అనే ఆయన గురువు అక్కడ ఆయన దగ్గర ఐదుగురు శిష్యులు వెళ్ళారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సందేహం ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లాగా ఉంటుంది దాని పేరే ప్రశ్నోపనిషత్తు అధ్యత ఎవరైనా టూ మెనీ క్వశ్చన్స్ వేస్తూ ఉంటే ఆయన ఈయన ప్రశ్నోపనిషత్తు అలా ఊరి అని ప్రశ్నలు వేస్తే అలా అంటారు ప్రశ్నోపనిషత్తు సో ఐదు ప్రశ్నలు ఒక ప్రశ్న ఒక ఆయన వేస్తుంది అలాగే వెళ్తారు అనమాట వాళ్ళలో సత్యకామ అని ఒకడున్నాడు ఈ ఐదుగురులో అతను ఐదో వస ప్రశ్న అతను వేస్తాడు అతను ఓంకారాన్ని గురించి ధ్యానాన్ని గురించి ఏదో ప్రశ్న వేస్తాడు ఆ ప్రశ్నోపనిషత్తు మీరు చూస్తే తెలుస్తుంది నేను ఆ మాట అన్నాను సో అప్పుడు పిప్పలాదు అనే పిప్పలాదు గురువు ఆయన్ని సమాధానం చెప్తున్నాడు హే సత్యకామ అని అంటే ధ్యానం ఎలా చేయాలి లేకపోతే ఆత్మనిష్ట ఎలా ఉంటుంది అని ఏదో అలాంటి ప్రశ్న ఏదో వేసుకుంటాడు ఆయన సో దానికి సమాధానంగా ఓ సత్యకామ యతు ఓంకార ఓంకారం అనేది ఏదైతే కలదో యతు ఓంకార అంటే యహ ఓంకార అని అర్థం అది ప్రసిద్ధి ఓంకారం ఒకటి ఉన్నది అని అందరికీ తెలుస్తూ ఉంటుంది నీకు ఓంకారం గురించి నీకు తెలుసు కదా ఈ ఓంకారం ఉంది కదా ఏతత్ పరమ్మన్న ఇదే అపరం ఇదే ఇప్పుడు ఎలాగంటే ఈ జగత్తు ఉన్నది ఈ జగత్తు ఆ పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఆ పరమాత్మ జగత్తునకు కారణము అంటే అది అపరబ్రహ్మ అవుతుంది ఎందుకంటే పరమాత్మ జగత్ కారణత్వము అని విశేషణాన్ని మీరు పెట్టేశారు కదా అప్పటికేనా ఆయనకు విశేషణాన్ని తగిలించేశారు కాబట్టి ఎప్పుడైతే విశేషణాన్ని తగిలించారో ఆయన వేరు మీరు వేరు అయిపోతారు సాధకుడు వేరు దేవుడు వేరు అయిపోతారు అటువంటి స్థితిలో ఉపాసనయే సిద్ధిస్తుంది ఆ సందర్భంలో ఉపాసనయే సిద్ధిస్తుంది ఈశ్వరుడు వేరు మీరు వేరు అన్నప్పుడు ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం అంటూ ఏముండదు ఏం తెలుసుకుంటారో తెలుసుకోవడం అనే మాట అక్కడ అక్కడ ఉపాసించడం ఉంటుంది ఇప్పుడు ఈశ్వరుడు అనంతుడు ఓకే ఇప్పుడు ఏం చేస్తారైతేనో ఉపాసిస్తారు ఉపాసించడమే ఉంటుంది తప్ప తెలుసుకోవడమే ఉండదు తెలుసుకోవడం అనేది ఉంటుంది మీరు ఈశ్వరుడు ఒక్కటయ్యే పక్షంలో తెలుసుకోవడం ఉంటుంది మీరు ఈశ్వరుడి భిన్నంగా ఉండి నిలబడి ఉ నిలబడే పక్షంలో ఉపాసించడం ఉంటుంది ఆ విధంగా ఉపాస్యమైన ఈశ్వరుణ్ణి అపరబ్రహ్మ అని తెలుసుకోబడే ఈశ్వరుణ్ణి ఆత్మరూపుడుగా తెలుసుకోబడే అంటే సాక్షాత్కరించబడే ఈశ్వరునకు పరబ్రహ్మ అని నామధేయాలి ఇప్పుడు ఎవడైనా ఒకడు నేను ఈశ్వరుణ్ణి ఉపాసిద్దామనుకుంటున్నాను అంటాడు ఎందుకంటే అందరూ ఉపాసన కూడా చేయాల్సి ఉంటుంది ఉపాసన చేయకుండా ఈశ్వరుణ్ణి తెలుసుకున్న కష్టం సాధ్యం కాదు ఎందుకంటే మనస్సులో అనేక కాలుష్యములు రాగద్వేషాది కాలుష్యాలు ఉంటాయి ఈ కాలుష్యాల్ని అన్నింటినీ ఇలాగే అట్టి పెట్టుకుని నేను పరమాత్మని సాక్షాత్కరించుకుంటాను అంటే అది సంభవం కాదు కాబట్టి ఉపాసన చేసి అంతఃకరణం శుద్ధమైన తర్వాత పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతుంది కాబట్టి ఆరంభంలో మనకి అపరబ్రహ్మ యొక్క ఉపాసన అవసరము అంతిమంగా పరబ్రహ్మ యొక్క సాక్షాత్కారము లేక జ్ఞానము అవి కాబట్టి మనకి అపరబ్రహ్మతో ఆరంభించి పరబ్రహ్మలో అంత అంతమవుతుంది ఈ ప్రక్రియ కనుక అపరబ్రహ్మ కావాలి పరబ్రహ్మ కావాలి రెండు కావాలి మనకి ఇప్పుడు ఈ ఓంకారం అనేది ఏదైతే కలదో ఇది దేనికి చెందుతుంది అపరబ్రహ్మక పరబ్రహ్మక అంటే దీనికైనా అదే పరంఛ అపరంచ బ్రహ్మ ఈ ఓంకారమే పరబ్రహ్మన్నా ఈ ఓంకారమే అపరబ్రహ్మన్నా కూడా ఈ ఓంకారమే వేరువేరేమీ అక్కర్లేదు పరబ్రహ్మ గోమంత్రము లేకపోతే ఒక అభిధానము డెసిగ్నేషన్ ఒక శబ్దముతోటి పరబ్రహ్మను నిర్దేశించి అపరబ్రహ్మను నిర్దేశించటానికి ఇంకో శబ్దము అక్కర్లేదు తోటే సరిపడుతుంది వైదిక ఋషులు చాలా సింపుల్గా ఉండేవారు వైదిక ఋషికి తెలిసిన మంత్రం ఓమ్మే ఓం అనే మంత్రాన్ని అయితే మానవుని మస్తిష్కం ఎలా ఉంటుందంటే కొంత జటిలత కావాలి ఓంతో ఓం అన్నారనుకోండి అంతేనా అనిపిస్తుంది ఇంకేదైనా కొంచెం ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది అండి అందుకోసమని మీరు ఇంకో కొంత ఏదైనా జత చేస్తే బాగుంటుంది అపరబ్రహ్మ అనుకోండి మీరు ఉపాసించదలుచుకున్నారనుకోండి మీరు వేరే ఉంటారు ఈశ్వరుడు వేరే ఉంటారు కాబట్టి మీరు ఈశ్వరుడికి నమస్కారం చేస్తారు కాబట్టి నమ పెట్టండి ఓం నమ ఇప్పుడు ఈశ్వరుని కొరకు చతుర్థ విభక్తిలో పదాన్ని పెట్టాలక్కడ శివాయ ఓం నమ శివాయ అనగానే ఇంకొకడు వచ్చి అబ్బాయి అది అలా వద్దండి ఓం నమో నారాయణాయ అని ఇంకొకటి అంటాడు అది చతుర్థి విభక్తే శివాయ తీసేసి నారాయణాయ పెట్టారు ఇంకొకడు వచ్చి అది కాదు ఓం నమో భగవతే వాసుదేవాయ రెండు పదాలు పెట్టి రెండు చతుర్థి విభక్తులే రెండు పదాలు పెట్టాయి అంత అంతవరకు బాగానే ఉంది ఇది ప్రక్రియ పంచాక్షర షడాక్షర ద్వాదశ అక్షర అంతవరకు వచ్చింది ఇప్పుడు ఇంతవరకు ఉరికే ఆ నిర్గుణ పరబ్రహ్మను ఉపాస్యమైన ఈశ్వరుడిగా భావన చేసే సందర్భంలో ఆ ఈశ్వరుడు మంగళస్వరూపుడని ఆయన సకల ప్రాణుల నివసించువాడని నారాయణ అంటే అర్థం అదే మంగళస్వరూపుడని శివ అంటే అప్పుడే దాంట్లో అపరం మంగళస్వరూపుడు అన్నాడంటే మీరు జగత్తు మంగళము అమంగళము ఇవన్నీ ఉన్నప్పుడే మంగళస్వరూపుడు అనే మాట పొసగుతుంది అలాగే సకల ప్రాణుల హృదయములో నివసించేవాడు ఇదంతా కూడా అపర యొక్క విశేషణాలు పొందమో భగవతే వాసుదేవాయ కూడా అపరబ్రహ్మ గురించి చెప్పినదే ఇక్కడతో ఆగదు ఇది ఈ అపరబ్రహ్మతో ఆగదు అది ఈ అపరబ్రహ్మ మన కోరికల్ని తీరుస్తాడు అని నెక్స్ట్ స్టెప్ అది ముందు పరబ్రహ్మ నుంచి అపర వచ్చి ఈ అపరబ్రహ్మ ఎందు కోరికలు తీరుస్తాడు కోరికలు తీరుస్తాడు అంటే ఒకే అపరబ్రహ్మ ధనాన్నిచ్చి అపరబ్రహ్మ విద్యనిచ్చి అపరబ్రహ్మ ఒకటే ఉంటుందా వేరు ఉంటాయి కదా కాబట్టి ఇంకా అలాగా ఎక్స్పాండ్ అయిపోతూ పోతూ సంతానము తీరుస్తాడు సంతానాన్ని ఇస్తాడు ఈ సంతానం అనేది ఇది పెద్ద పెద్ద ప్రెషరు పీపుల్కి పీపుల్ వాంట్ ఆఫ్ స్ప్రిన్ భారతదేశంలో నూట ముప్పై కోట్ల జనాభా యావచ్చిందనుకుంటున్నారు కల్చరల్గా సంతానాన్ని పొంది తీరాల్సిందే ఏ ఇంక మిగతా విషయాలన్నీ పక్కన పెట్టాం సంతానం ఉండాల్సిందే ఆర్థిక స్థితి బాగున్నా బాగలేకపోయినా ఆ పిల్లలకు చదువు చెప్పించినా మానినా ఏం చేసినా సరే సంతానం ఉండితే రాదు ఫస్ట్ సంతానం తర్వాతనే మిగతా విషయాలన్నీ ఒక కల్చరల్ కల్చరల్ పరిస్థితి అలా ఉంది కల్చరల్ కండిషనింగ్ అది ఇప్పటి మాట కాదు ఈనాటి మాట కాదు ఇది ఇది వేలకాలం నుంచి అదే పద్ధతిలో ఉన్నది అంచేతనే ఆశీర్వచనాలు ప్రార్థనలు కోరికలు పుణ్యాలు పాప వ్రతాలు అన్నీ సంతానం దిక్కు పరిభ్రమిస్తూ ఉంటాయి కాబట్టి స గోపాలకృష్ణుడు కూడా సంతాన గోపాలకృష్ణుడు కృష్ణుడు భగవద్గీత ఎక్కడన్నా కృష్ణుడు గోపాలకృష్ణుడు సంతాన గోపాలకృష్ణుడు అనేప్పటికీ ఓ నమో భగవతే వాసుదేవాయ సంతాన గోపాలకృష్ణాయ ఇంకా ఉందా మంత్రం చాలా పెద్ద మంత్రం ఇంత పొడుగు సెంటెన్సులు ఉంటాయి సో ఈ విధంగా అత్యంత సరళమైనతో చోట మొదలుపెట్టి అలా పెరుగుతూ పోతుంది ఈ పెరుగు ఈ పెరిగిన ఈ విస్తారం చూస్తే మీకు అసలు మూలంలో ఇంత సరళంగా ఉందనే సంగతి కూడా తెలుసుకోవడం కష్టమైపోతుంది వాస్తవంలో మూలంలో అంత సరళంగానూ ఉండేది మీరు ఆత్మస్వరూప నిష్ట కావాలి ఆ నిర్గుణ పరబ్రహ్మలో నిష్ట కావాలి అనుకుంటే మీరు ఆలంబనంగా ఏది పెట్టుకోవాలి ఓం పెట్టుకోవాలి చిత్సమాధి ఓం మీరు ఎప్పుడైతే ఉచ్చరిస్తారో చిత్తము విలీనమైపోయి శుద్ధ చిద్రూపంగా ఉండిపోతారు దాన్ని చిత్ సమాధి అని నిన్న మొన్న మనం చేశాను చేరి ఓం అనగానే ఇంక మనస్సు ఉండదు అక్కడ ఆ టైంలో దానికి చిత్సమా చిత్తే ఉంటుంది మనస్సు లేకపోతే చిత్తు ఉంటుంది అక్కడ అలా నిలిచి ఉండడానికి ఓంకారము ఆలంబనము ఆయతనము అంటారు ఆయతనము అంటే ఆలంబనము ఇంకొకడు అలాగ జ్ఞాననిష్ట గలవాడు చిత్సమాధిని వాడికి మనస్సులో కామనులు లేకపోతే ఈశ్వరుణ్ణి ద్వైత భావనతో ఆరాధించాలనే ఉత్సాహమే ఉండదు కొంతమందికి వాళ్ళు అలా నిశ్చలంగా ఉండిపోతారు ఓ వాళ్ళ చిత్సమాధిలో ఉండిపోతాడు వాడి చిత్సమాధిని చేరుకోవడానికి ఓంకారము ఆలంబనము అది పరబ్రహ్మకు ఆలంబనము ఇంకొకడు ఉంటాడు వాడు ఈశ్వరుణ్ణి భావన చేయాలి నేను భక్తుని ఈశ్వరుణ్ణి శరణాగతి చేస్తున్నాను ఈశ్వరుణ్ణి ధ్యానం చేసే ప్రయత్నంలో వాడు ఉంటాడు అక్కడ కూడా ఈశ్వరుడికి ఆకారమేం లేదు సగుణమే ఈ సర్వ జగత్తి నాథుడు నేను జీవుణ్ణి నన్ను పాలించు ఈశ్వరుడు అని ధ్యానం చేసుకుంటాడు వాడేం చేయాలి వాడు కూడా ఈ ఓంకారమే కాబట్టి యో యదిచ్చతి తస్య తత్ అని కఠోపనిషత్తులో వచ్చింది ఇదే పరబ్రహ్మ ఇదే అపరబ్రహ్మ ఎవరికి ఏది వాడు దారిని భావన చేసుకోవచ్చు మంత్రాన్ని మార్చక్కర్లేదు దానికి అది నిర్గుణము ఓమే స్వగుణము ఓమే అని చెప్పారు కొంతమంది అనుకుంటారు నిర్గుణం దాన్ని ఏదో క్లీమో అయ్యో సౌమో శ్రీమో ఏదో చేస్తే కానీ శ్రమణం కాదని కొంతమంది అనుకుంటారు అలాగా అటువంటి విస్తారం ఉన్నది అలా ఉన్నది కానీ వేదాంతుల దగ్గరకు వచ్చేప్పటికి సరళంగా ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడ అంతా సింపుల్ వ్యవహారం ఇక్కడ ట్రూత్ సింపుల్ కాబట్టి ఇంకా మీరు మార్పులు చెప్పులు ఏం చేయనక్కర్లేదండి ఓంకారమే మీకు అపర ఉపా అపరబ్రహ్మ యొక్క కూడా అదే సరిపడుతుంది అని పిప్పలాద మహర్షి సత్యకాముడికి చెప్తున్నాడు విద్వాన్ విద్వాన్ అంటే ఆత్మజ్ఞాననిష్ట కావలసిన జ్ఞాని అనొచ్చు లేకపోతే ఉపాసకుడు అనొచ్చు జ్ఞాన శబ్దానికి విద్వత్ శబ్దానికి రెండూ ఉంటాయి ఎ ఏ ఎవడైతే ఈ విధముగా తెలుసుకుంటాడో అర్థం ఎవడైతే ఈ విధముగా ఉపాసిస్తాడో అని రెండో అర్థం కాబట్టి విద్వాన్ అంటే అపరబ్రహ్మ ఉపాసకుడైనా పరబ్రహ్మ జ్ఞాననిష్ఠుడైనా కూడా ఏతేనైవ ఆయతనేనా ఈ ఓంకారమునే ఆలంబనంగా చేసుకుని ఏకతరం అన్వేతి అన్వేతి అంటే పొందుతున్నాడు ఏకతరం రెండింట్లో ఒకదాన్ని మీరు అపరబ్రహ్మని పొందాలంటే అపర బ్రహ్మను పొందవచ్చు లేదా పరబ్రహ్మని పొందాలంటే అపరబ్రహ్మని ఉపాసించవచ్చు పరబ్రహ్మ విలీనం కావచ్చు మీకు ఏది కావాలంటే అది మీరు చూసుకోండి అని చెప్పాడు ఇది ప్రకృత్యూయతే ఆ విధంగా ప్రారంభమైంది ప్రకరణం ఓంకారానికి సంబంధించిన ప్రకరణం ప్రారంభమయ్యి ఆ తర్వాత మనకిలా కనపడుతుంది వాక్యం అక్కడ ఎఫ్ పునరేతం త్రిమాత్రేణ ఓమిత్యేతనైవ అక్షరేణ పరంపురుషం అభిధ్యాయ ఇది కొంతమంది ఈ ఓంకారంలో ఉండే మొట్టమొదటి సెలబుల్ అకారాన్ని తీసుకుని ఉపాసన చేశారు ఆ ఇప్పటికీ అలా చేస్తూ ఉంటారు ఇప్పటికీ యోగ మార్గంలో యోగాసనాలు చేసేవాళ్ళు ఉపాసనతో కూడి శవాసనం అది వేసేవాళ్ళు అని చేస్తారు అలాగే ఈ కూడా చేస్తారు అలాగే మకారం ఉపాసన చేస్తారు ఇప్పుడు ఈ సైనస్ ప్రాబ్లం ఉందనుకోండి మకారోపాసనని చెప్తారు అంటే ఎలాగంటే మీరు మీరు అభ్యాసం చేసి చూడొచ్చు మీకు సైనస్ ప్రాబ్లం ఉంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు చేయాల్సి ఉంటున్నా పావు గంట తక్కువ కాకుండా మామూలుగా పెదవులు మూసేసుకుని పెదవులను కొంచెం అలాగా బూర్లు పొంగినట్టుగా ఆ రకంగా పెట్టుకుని మకారమే దీనికి నిటారుగా కూర్చోవాలనే నియమం కూడా లేదు ఇలాగ ఇలాగ మీరు సా సోఫాలో కూర్చొని కూడా చేసేయచ్చు పెదవులు మూసేసి ఇవి కొంచెం బూర్ల్లో పెట్టుకుని అలాగే భ్రామరీ ప్రాణాయామాన్ని పోలి ఉంటుంది భ్రామరీ ప్రాణాయామం అయితే నిటారుగా కూర్చోవడం గుడిముక్కుతోటి గాలి పీల్చడం ఇలాంటివి కూడా అడిషనల్ క్వాలిఫికేషన్స్ కనుకుంటాయి కేవలం మకారోపాసన దీనికి మకారోపాసన అని మకారాన్ని చేయండి ఇది ముమ్మంటే మకారం సో ఈ విధంగా మూడు మాత్రలను వేరువేరుగా ఉపాసించుట గురించి ప్రస్తావించారు అక్కడ దశ్నోపనిషత్తులో ఐదో ప్రశ్నలో ప్రస్తావించి ఫైనల్ కంక్లూషన్ ఏం చెప్పారంటే అవి పీసెస్ పీసెస్ కింద చేస్తే ఇన్కంప్లీట్ అయ్యా ఆ మూడింటినీ కలిపి చేయాలి అని కంక్లూషన్ ఇస్తున్నారు మూడింటిని కలిపి చేయాలనేప్పుడు కొంతమంది దీన్ని వికారంగా చేస్తారు ఎలాగా ఆఓమ్ అని చేస్తారు అది మూడింటినీ కలిపినట్టవడు అకార ఉకారాల్ని కలిపేస్తే ఓ అవుతుంది అది ఓ అన్నది రెండు అచ్చుల కలయిక గిప్తాంగనం ఏదో రెండు అచ్చులు కలిసిపోతాయి ఆ ఊ కలిసిపోతే పాణిని వ్యాకరణం ప్రకారం తప్పనిసరిగా మీకు సంధి వచ్చేస్తుంది ఫొనటిక్గా మీరు దాన్ని విడతీసి చెప్పడం అన్నది కొంత వికారంగా ఉంటుంది తప్పది అది ఫొనిటిక్ శాస్త్రానికి విరుద్ధం వ్యాకరణ శాస్త్రానికి విరుద్ధం వేదం కూడా అలా చెప్పట్లేదు రాయడం కూడా ఏ యూఎం అని రాస్తారు అని అలా రా అలా చెప్తారు అలా చెప్పకూడదు అది సరికాదు పూజ్యూ స్వామీజీ దీన్ని చాలా గట్టిగా ఖండిస్తారు నేను ఊరికే స్వల్పంగా ఖండించి వదిలేశాను సంధి చేసి తీరా సంధి చేస్తే మరి మూడు లేవని మీరేం బెంగ పెట్టుకోవద్దు వ్యాకరణం చదువుకోకపోతే మరి అలాగే ఉంటుంది త్రిమాత్రేనా మూడు ఉండాలి కదా ఆయన సమస్యది మూడు ఉండాలి కదా అందుకోసం ఆ ఊం అంటాడు మూడు అలా కల్లా ఓం అన్నప్పుడే దాంట్లో మూడు ఉన్నాయి ఎందుకంటే ఓం మీరు ఎలా కంఠం నుంచి మొదలవుతుంది పెదవులను ఇలాగ గుండ్రంగా పెడతారు కంఠం నుంచి మొదలైంది కాబట్టి అకారం ఉన్నది పెదవులు గుండ్రంగా పెట్టారు కాబట్టి ఉకారం ఉన్నది మకారము ముక్కుతో సహా మకారం కూడా ఉన్నది కాబట్టి ఓం అంటే సరిపడదు ఓం అనకూడదు చాలామంది ఓం అంటారు అంటే పెదవులను దంతాలకి తగిలించి ఓం అంటారు ఈ పల్లకి బోయీలు ఓం ఓం ఓం అంటారు అలాగా అలా ఓం అనకూడదు ఓం అది అచ్చు హల్లు చేసేయకూడదు కాబట్టి త్రిమాత్రేనా మూడు మాత్రలు ఉన్నాయి దాన్ని ఎందు ఆ వివరాలన్నీ మీకు ఆ ప్రశ్నోపనిషత్తులో ఏడు మంత్రాల్లో విస్తారంగా చెప్పి ఆఖరి మంత్రం ఐదో మంత్రం దగ్గరికి వచ్చాం ఉన్నవే ఏడు మంత్రాలు ఈ మూడు మాత్రలు కలిగిన ఓంకారంతో మీరు ఆ పరమాత్మను ధ్యానించవలేము ఏదైనా ఇవ ఇది ఏవా ఉంటుంది ఏవా అంటే నాన్న ఇది ఇది చాలదేమో అని నువ్వు ఏవా ఈ అక్షరం చాలు నీకు ఏతేనైవ అక్షరేణ పరం పురుషం అభిధ్యాయీత ఆ పురుష అంటే ఆత్మ పరమాత్మను ధ్యానించవలేము అని ఉన్నది వాక్యానికి అర్థం అది సో ఎఫ్ పునః ఏతం పరం ఈ పరమాత్మను త్రిమాత్రేణ ఓమితి ఏతేన అక్షరేణ ఏవ మూడు మాత్రలు కలిగిన ఈ ఓం అనే అక్షరముతో మాత్రమే అభిధ్యాయత అభిముఖముగా ధ్యానించును అంటే మనస్సుని ఆ పరమాత్మ వైపు తెప్పాలి ఎలా తిప్పుతారు ఓంకారానికి ఈ మనస్సుని ఓంకారం మీద ప్రవేశపెడితే అభిముఖంగా అయిపోతుంది ఎప్పుడైతే మీరు ఓం అని మనస్సు ఆ ఓంకారంతో పాటు కలిసిపోయి విలీనమైపోయి పరమేశ్వరుని వైపు విలీనమైపోతుంది ఆ విధంగా ధ్యానం చేసుకోవాలి అని అక్కడ కంక్లూడ్ చేశారు ఇది ఇది విషయవాక్యం విషయవాక్యం వచ్చేసింది కదండి ఈ సబ్జెక్ట్ మ్యాటర్ వాక్యం అంటే ఒక్కటే సెంటెన్స్ అని అనుకోకూడదు టాపిక్ అని అర్థం ఇస్ ఇది ది టాపిక్ వాక్యం అంటే అర్థం టాపిక్ ఆ టాపిక్లో ఇవే అనేక వాక్యాలు ఉండొచ్చు ఇక్కడ ఏడు మంత్రాలు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క మంత్రంలో ఒక్కొక్క వాక్యం ఉండొచ్చు నాలుగు వాక్యాలు కూడా ఉండొచ్చు అన్నీ కలిపి ఒకే వాక్యం ఓకే ఒక టాపిక్ ఇది మన చర్చకి సంబంధించిన టాపిక్ ఇది మరి ఆ ఈక్షతి రాలేదంటే ఆయన కోర్ట్ చేస్తారు ఇంకా ఇంకో వాక్యం రాబోతోంది ఎదరా కోర్ట్ చేసినంత దాకా కోర్ట్ చేయలేదు అది కోర్ట్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఈక్షతి అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అన్నది లేదా మీరు ప్రశ్నోపనిషత్తు ఆ ప్రశ్నతో చూసి మీకు అక్కడ ఆ ఈక్షతి అనే మాట కనబడుతుంది అదే ఇప్పుడు విషయమైపోయింది ఇంకా విషయము అంటే సంశయం ఏమిటి ఏమిటి చర్చ ఏమిటి ే పరం బ్రహ్మా అభిధా అభిధ్యాత్యం ఉపదిశ్యహోస్విత్ అపరమితి ఈ ప్రకరణంలో ఈ వాక్యంలోంటే ఈ ప్రకరణంలో ఈ ఐదో ప్రశ్నకి సంబంధించిన ప్రశ్నోపనిషత్ ప్రకరణంలో పరం బ్రహ్మని ధ్యానం చేయమని చెప్తున్నారా లేక అపరబ్రహ్మని ధ్యానం చేయమంటున్నారా అని ప్రశ్న అని సంశయం ఎందుకంటే ఓంకారంతో చేయమంటున్నారు ఓంకారం అంటే పరంబ్రహ్మేనా కావచ్చు అపరబ్రహ్మేనా కావచ్చు అని కూడా చెప్పారు ఫైనల్గా ఓంకారంతో పర ఆ పరం పురుషం అభిధ్యాయీత కాబట్టి ఇప్పుడు ఓంకారంతో త్రిమాత్ర అని చర్చ అంతా చేసి వచ్చారు కాబట్టి అల్టిమేట్గా ఇప్పుడు పరబ్రహ్మని సాక్షాత్కరించుకుని విలీనమైపోయి అలా నిశ్చలంగా ఉండిపోమని చెప్పినట్ట ఓంకారంతో లేక తాను జీవుడుగా ఉంటూ ఆ పరమాత్మను ఓంకారం యొక్క సహాయంతో ఓంకారం అనే మంత్రాన్ని ఆలంబనంగా చేసుకుని ధ్యానం చేయాలి ఉపాసన చేయాలి అని చెప్తున్నారా ఇది జ్ఞానమా ఉపాసనయా ఎలా తెలుస్తుంది తేడా రెండు ఓంకారం ఉంది తేడా తెలీదు కాబట్టి సందేహం కలగడం సహజం అది ఆ సందేహాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏతేనైవ ఆయతనేనా పరమపరం చరమన్వేతి ఇది ప్రకృతత్వాత్ సంశయ చిట్టే ఐదో మంత్రం దగ్గరికి వచ్చేప్పటికీ పరంపురుషం అభిధ్యాయీత అని ఉన్నది ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయవలను పోనీ పరంపురుషం ఉంది కదా పరబ్రహ్మనే అందాము అపరం ఎందుకు అనాలి అని సెటిల్ చేద్దామా అంటే ఆరంభం ఎలా ఉంది ఇదే ఓంకారంతో పరమునైనా పొందవచ్చును అపరమునైనా పొందవచ్చును అని ఉంది సో ఉపక్రమం అలా ఉన్నప్పుడు ఉపసంహారం దగ్గర పరమా అపరమా అని సందేహం రావటం సహజమే కాబట్టి ఇది పరమా అపరమా పరములో పరమైతే జ్ఞానము అపరమైతే ఉపాసన తెలిసిందండి పరమైతే జ్ఞానం అపరమైతే ఉపాసన కాబట్టి ఇది అపర ఉపాసన లేక పరము యొక్క జ్ఞానమా అని సందేహం అయితే పూర్వపక్ష మీరు చెప్పండి పూర్వ పూర్వపక్షం ఎదరవాడి మీద ఎదరవాడిని ఎత్తి పెడతారు పూర్వపక్షం ఫైనల్ జడ్జి గారు నేను ముందుకు రాగానే చెప్పమండదు చెప్ప డిఫెండెంట్ ఉన్నాడు నువ్వు చెప్పా ఏమిటి చెప్పంటాడు అంతేగానే ఆయనే అందరినీ యూజ్ చేశాను ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నానని అండవు వాటికైతే చెప్పించి అప్పుడు జడ్జిమెంట్ వస్తుంది ఆయన చెప్పి ఏమిటంటావు నువ్వు తత్ర అపరమిదం బ్రహ్మ ఇది ప్రాప్తం తత్ర అంటే తయోహ ఆ రెండు పక్షాలు ఉన్నాయి మనకి అపరం బ్రహ్మోపాసనయా పరం బ్రహ్మ యొక్క సాక్షాత్కారమా అని రెండు పక్షాలలో అపరమిదం బ్రహ్మ ఈ ఓంకారము చేత నిర్దేశింపబడిన బ్రహ్మ ఏది కలదో పరం పురుషం అభిధ్యాయీత అని ఉంది ఆ పరమేశ్వరుడు మాకు తోచుతున్నది మాకు అలాగే సిద్ధిస్తోంది ఇది ప్రాప్తం ఎందువల్ల తస్మాత్ ఎందువల్ల మీరు అపరబ్రహ్మాన్ని నిర్ణయ నిర్ణయించడానికి హేతు ఏమిటో చెప్పాలి కదా మరి సతేజసి సూర్యే సంపన్న సమభిరున్నీయతే బ్రహ్మలోకం ఇది తద్విధ దేశపరిచ్ఛిన్న ఫల ఉచ్యమాన అపరబ్రహ్మని మేము ఎందుకు అంటున్నామంటే తద్విధ ఆ అపరబ్రహ్మను ఉపాసించిన వానికి ఫలాన్ని చెప్తున్నారు ఇక్కడ ఫలస్ ఉచ్యమాన అందుకైతే మిమ్మల్ని ఒకసారి ఆ ప్రశ్నోపనిషత్తు అంతా ఒకసారి చూడమన్నా అక్కడ చెప్పారు ఇవన్నీ ఎవడైతే అపరబ్రహ్మను ఉపాసన చేస్తాడో వాడికి ఫలము చెప్పారు ఫలస్య ఉచేమాన ఏమని చెప్పారు సహా తేజస్వి సూర్యే సంపన్న వీడు ఈ అపరబ్రహ్మని ఉపాసన చేసిన వాడు ఓంకారం ద్వారా ఓంకారంతో అపరబ్రహ్మను ఉపాసన చేసిన వాడు అంటే కొంతమంది అలా ఉండిపోతారు ఏమిటి నేను జీవుడను ఆ పరమేశ్వరుని ఉపాసన చేసుకుంటున్నాను అలాగే ఉండిపోతారు వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకోరు ఫర్ వాటెవర్ రీజన్ ఓంకారంతో ఆ పరబ్రహ్మను ఉపాసన చేస్తూ ఉండిపోతారు సో నెక్స్ట్ స్టెప్ ఏమిటి నేనే అహం బ్రహ్మాస్మి నెక్స్ట్ స్టెప్ ఆ స్టెప్ వాళ్ళు తీసుకోరు అది చాలా క్రూషియల్ స్టెప్ అది అది తీసుకోవడానికి వాడు చాలా సంస్కారవంతుడు గొప్ప ఉపాసనాది బాగా చేసిన వాడు శుద్ధమైన అంతఃకరణము గలవాడు అయి ఉండాలి అన్నిటికంటే ముఖ్యం వాడు ఫియర్లెస్ అయి ఉండాలి ఆ భయం భయం లేనివాడు అయి ఉండాలి పిల్లికి ఒక్కకి భయపడేవాడు ఆ స్టెప్ తీసుకోలేడు ఎందుకంటే అమ్మో దేవుడికి ఏమైపోతున్నా అని వీడికి ముందే పీరికి భయం భయంలో ఉన్నవాడు తీసుకోలేడు ఆ ఇప్పుడు ఎవడైనా ఏదో పిచ్చి పిచ్చి ఉపాసన ఏదో చేస్తున్నాడు అనుకోండి దిస్ ఇస్ రాంగ్ అనడానికి వాడు దృఢమైనటువంటి సంస్కారం కలవాడు అది ఉండాలి ఎందుకంటే లేకపోతే ఎందుకు వచ్చిందిలే ఏమంటే ఏం కొమ్మ ములుగుతుందో అలా భయపడకుండగా ఇది తప్పు అని చెప్పాలి వాడు నిఢమైన నిశ్చయం కలిగి ఉండాలి మీకు నిశ్చయ జ్ఞానం నుండి అభయం వస్తుంది అభయం నిశ్చయ జ్ఞానానికి దారి తీస్తుంది కాబట్టి వాడు అభయం ఉంటే తప్ప ఆ స్టెప్ తీసుకోలేడు ఆ స్టెప్పు తీసుకోకుండా కిందే ఉండిపోతాడు ఉండిపోయి అపర బ్రహ్మని ఉపాసన చేస్తాడు ఓంకారంతో ఓం అని ఉపాసన చేస్తాడు చూడండి చిత్రం అదే పద్ధతి లాగే కూర్చుంటాడు ఓం అంటూ ఉంటాడు కరెక్ట్గా గాలి పీల్చి ఓంకారం చేస్తూ ఉంటాడు కానీ ఆ యాటిట్యూడ్ అన్నది దట్ డిటర్మిన్స్ ది ఔట్కమ్ జ్ఞానం బ్రహ్మా సోహం వైపుకి వెళ్తోందా ఆ ఓంకార ధ్యానము లేక ఆ ఓంకార ధ్యానము ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానం చేస్తున్నాను అనే వైపు వెళ్తోందా అన్నది దట్ మేక్స్ సచ్ ఎ బిగ్ డిఫరెన్స్ సో ఇదే మీకు ఉపదేశ స్థారంలో కూడా ఆ శ్లోకాలలో ఇదే చెప్పారు సగుణ ధ్యానము నిర్గుణ ధ్యానము ఆ రెండు కూడా పక్క ఉన్నాయి ఎనిమిది తొమ్మిది శ్లోకాలు ఏదో నేను అక్కడ విస్తారంగా వివరించాను కాబట్టి ఈ రెండు కూడా చెప్పి రమణ మహర్షి ఏమన్నారంటే నిర్గుణ ధ్యానానికి తను ఓటు వేసేశానంటే భావనాబలాత్ సోహమిత్యసం భావనాభిద పావనీమత అంటూ ఆ విధంగా సహా అహం అనేటువంటి ధ్యానమే సర్వోత్తమైనది అని ఆయన దానివైపుకి వెళ్ళిపోయారు శ్రగుణ ధ్యానాన్ని చెప్పారు మంచిది ఇక్కడ ఇతను శ్రగుణ ధ్యానమే చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటే ఇంకా జీవన్ముక్తి అనే మాట లేదు ఎందుకంటే జీవన్ముక్తి అనేది నిర్గుణ జ్ఞానం వల్ల సిద్ధిస్తుంది ఆత్మస్వరూపంగా పరమాత్మని తెలుసుకుంటే సిద్ధించేది జీవన్ముక్తి ఇప్పుడు వీడు జీవన్ముక్తికి అసలు వీడు అటెంప్ట్ చేయట్లేదుగా వీడు భేదాన్ని పెట్టు కదా కాబట్టి జీవించి ఉన్నంత కాలము భేదబుద్ధితో ఓంకారాన్ని ఆలంబనంగా చేసుకుని ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తాడు చేసుకుండగా దేహత్యాగం చేస్తాడు ఇంకా వీడి మహాఫలం ఇంకా అక్కడే ఇక్కడే ఉండదు ఇక్కడే ఉంటుంది ఇక్కడ ఇలా కూర్చో స్నానం చేయడం కూర్చోవడం ఓంకారంటూ ఉండడం ఏదో ప్రారంభాధీనంగా లభించినటువంటి ఆహారాన్ని దాన్ని పొందుతూ సో ఓంకార ధ్యానం చేస్తూ ఉంటాడు వాడు మరణించిన తర్వాత సూర్యునిలో విలీనమవుతాడు ఈ సూర్యునిలో విలీనం అవడం చంద్రునిలో విలీనం అవడం రెండు లెక్క రెండున్నాయి దీంట్లో కేవల కర్మ చంద్రుడి వైపు పోతాడు లోవర్ లెవెల్ జ్ఞాన ఉపాసనా ప్రధానుడు కర్మ కర్మ దైస్టెప్ ఉపాసన ఉపాసనకి ఎదిగిన వాడు అంతకంటే ఉన్నతమైన ఆదిత్య మండలాన్ని చేరుకుంటాడు ఆదిత్య మండలము సూర్యుడు అంటే తేజస్స్వరూపుడు అక్కడ ఏదో పెద్ద గుండ్రంగా కూర్చుని ఉందని ఒక తేజస్సేది ఆ శక్తి ఆ శక్తియే ముద్ద కట్టినట్టుగా అనిపిస్తుంది అక్కడ అక్కడ మేటర్ అంతా మంటలే ఉంటాయి అక్కడ స తేజస్వి సూర్యే సంపన్న అసూయ భగవానులో విలీనమైపోతాడు అని ఆదిత్య మండలమును పొందుతా అనే ఫలాన్ని చెప్పారు ఆ ఫలంలో మీకు దేశ పరిచ్ఛిన్నమైన చెప్పారు చూడండి సర్వమును పొందుతా అనే ఫలం చెప్పలేదు అది జ్ఞానికే అని జ్ఞానికే చెప్తారు ఉపాసకుడికి దేశ వాదిత్య మండలము అనే దేశాన్ని పొందుతాడు ఇంకా ఏం పొందుతాడు అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు బ్రహ్మలోకము అంటే హిరణ్య గర్భలోకము అని అర్థం ఈ జగత్తుకంతకీ మూల పురుషుడైనటువంటి హిరణ్య అంటే మామూలుగా బ్రహ్మదేవుడు అని పురాణాల్లో చెప్పేదాన్ని ఉపనిషత్తులలో హిరణ్య అని అంటారు అది అదొక పరిపాటి కాబట్టి దానికి బ్రహ్మాండే పదం కూడా వాడతారు ఆ బ్రహ్మలోకానికి చేరుకుంటాడు ఎలా చేరుకుంటాడంటే ఆదిత్య మండలం నుండి ఉతునీయత పైకి తీసుకోబడతాడు వేటి చేత సామల చేత సామలు ఓ మన వీడు సామరూపంగా సామంటే గానం దీర్ఘగానానికి సామా అని పేరు ఆ సామలు చేశాడు కదా వీడు ఓంకారమే సామా ఆ సామల చేత ఆ దీర్ఘ ఉపాసనలు చేసి ఉన్నాడు కనుక వాటి బలం చేత వాటి మహాపుణ్యం చేత పైకి ఆదిత్య మండలాన్ని దాటేసి ఆ సత్యలోకానికి కొనుక్కోబడతాడు అని చెప్పారు కాబట్టి రెండు విధాలుగా కూడా ఫలము ఒక దేశానికి పరిమితమై ఉండే ఫలమే చెప్పారు కనుక ఇది అపర బ్రహ్మోపాసనయే కానీ పరబ్రహ్మ జ్ఞానము కాదాలదు అని పూర్వపక్షం హీ పరబ్రహ్మవిత్ దేశ పరిచ్ఛిన్నం ఫలం అశ్నువీత ఇది యుక్తం ఎందుకంటే ఇది పరబ్రహ్మ సాక్షాత్కారము అన్నట్లయితే పరిచ్ఛిన్నమైన దేశమునకు సంబంధించిన ఫలమును పొందును అని చెప్పటం కుదర్థం ఎందుకంటే పరబ్రహ్మ అంటే సర్వవ్యాపకము సర్వవ్యాపకమైన పరబ్రహ్మలో విలీనమైపోయి సర్వము తానే అయి ఉండిపోతాడు అది జీవన్ముక్త అవస్థ కాబట్టి ఇక్కడ అలా చెప్పకుండగా ఆదిత్య మండలమును పొంది బ్రహ్మలోకమును పొందునుని పరిచ్ఛన్న ఫలాన్ని దేశ ఫలాన్ని చెప్పారు కనుక ఇది అపరబ్రహ్మ ఉపాసనయే అవుతుంది ఎందుకంటే సర్వగతత్వాత్ పరస్య బ్రహ్మణ ఇప్పుడు హిరణ్యగర్భుడు హిరణ్యగర్భ లోకంలో ఉన్నాడని చెప్పినట్టుగా పరబ్రహ్మ ఫలానా చోట ఉన్నాడు అని చెప్పుట పోస పరబ్రహ్మ సర్వగతుడు కనుక ఆ సర్వవ్యాపకుడు కనుక పరబ్రహ్మ ఎందు విలీనమైన వాడు పరబ్రహ్మ అయిపోతాడు ఇంక ఇక్కడికి అక్కడికి వెళ్ళడం అనేది ఉండదు దీని మీద ఒక ఆశంక అంటే ఈ పూర్వపక్షం మీద ఒక అబ్జెక్షన్ ఇంకా సిద్ధాంతం రావటం లేదు సిద్ధాంతం తర్వాత వస్తుంది పూర్వపక్షం మీద ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని కూడా మనం పైకి తీసుకొచ్చి వాటిని అన్నింటినీ సెటిల్ చేస్తే ఏమిటవుతుంది పూర్వపక్షం చాలా దృఢంగా నిర్ధారితమవుతుంది కదా అందుకోసం పూర్వపక్షం మీద ఉండే ఒక చిన్న అబ్జెక్షన్ లేవదీస్తున్నారు అపరబ్రహ్మ పరిగ్రహే పరం పురుషమితి అవును మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ అంతా బానే ఉంది కానీ మంత్రంలో పరం పురుషమభిధ్యాయత అని ఉంది అక్కడ పరమ్మని విశేషణం కనబడుతుంది పురుష అంటే పరమాత్మ పరమ్మ నుండి పరం పురుషం అనుంది కానీ అపరం లేదు కదయ్యా పరం పురుషం కనబడుతుంటే ఇది అపర బ్రహ్మోపాసనాన్ని ఎలా అనగలుగుతాము అని ఒక ఆశంక ఆ విశేషణం మరి అపరబ్రహ్మోపాసన అయితే ఆ విశేషణము యుక్తియుక్తంగా ఉండదు కదా అన్నట్లయితే నైష దోష ఇది దోషము కాదు అని ఆ దోషాన్ని పరిహరిస్తే ఏమిటవుతుంది అపరబ్రహ్మోపాసనయే అనే పూర్వపక్షము చాలా గట్టి దృఢమవుతుంది ఎందుకు దోషం కాదంటే పిండాపేక్షయా ప్రాణస్య పరత్వోపత్తే అపరబ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు ఇవన్నీ మీకు తెలుసు ఉండాలి అపరబ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు పరబ్రహ్మ అంటే ఈ సర్వజగత్తు విలీనం చేసుకునే సకల విశేషణములు లేని శుద్ధ చైతన్యానికి పరబ్రహ్మ అనిపడు ఆ శుద్ధ చైతన్యం నుంచి హిరణ్య ఆవిర్భవిస్తాడు హిరణ్య గర్భుడు సృష్టికర్త సృష్టి అంతా ఆయన నుంచే పుడుతుంది ఇదంతా కూడా శక్తి యొక్క వికాసము అంచేత హిరణ్య గర్భుడు శక్తి ప్రధానుడు శక్తి మాయా శక్తి కదా ఆ శక్తి నుంచే ఈ సృష్టి వచ్చింది హిరణ్య గర్భుడు ఎప్పుడు శక్తి ప్రధానుడుగా ఉంటాడు శక్తి అన్నా ప్రాణము అన్నా ఒకటే అని చెప్పేత హిరణ్య గర్భునికి ప్రాణ అని అయితే మరి ఇక్కడ ప్రాణం ఉంది కదా ఆ ప్రాణమే ఇక్కడుంది కాస్మిక్ లైఫే ఇక్కడ ఇండివిజువల్ లైఫ్గా మీకు కనబడుతోంది ఎలా అయితే మహాకాశమే ఘటాకాశముగా భాషించినట్లు ఇక్కడున్న ప్రాణం వేరును కాస్మిక్ లైఫ్ వేరు కాదు అదే ఇది మనం అజ్ఞానం చేత దేహమునందు అహం అనే పెట్టుకోవడం చేత నా ప్రాణము అని మనం అంతం తప్పించి నా ప్రాణము ఏమీ లేదు ఉన్నది ఇప్పుడు మా ఎలక్ట్రిసిటీ అనేది ఏమైనా ఉందా మా ఎలక్ట్రిసిటీ అనేది ఏమీ లేదు ఒకటే ఎలక్ట్రిసిటీ పవర్ గ్రిడ్ దట్ ఈస్ ది ఎలక్ట్రిసిటీ నేషనల్ పవర్ గ్రిడ్ దట్ ఈస్ ది ఎలక్ట్రిసిటీ ఈ మా ఎలక్ట్రి మా లో సింగరేణి దగ్గర చేశారు కనుక మా ఎలక్ట్రిసిటీ సామర్లకోట దగ్గర చేశారు కనుక మా ఎలక్ట్రిసిటీ ఇలాంటి వేషాలు రోడ్ల మీద అలర్ట్ చేయడానికి కొనకొస్తాయి తప్ప దీనికి ఉపయోగపడే వేషాలు కావాలి అలాగేమీ ఉండదు నేషనల్ పవర్ గ్రిడ్ ఒకటి దాన్ని ఎవడు తీసుకున్నా దాంట్లోంచి తీసుకోవాలి దాంట్లోకి పంపించి దాంట్లోంచి తీసుకోవాలి క్లీన్ అకౌంటింగ్ అంటారు వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన పవర్ అంతా దాంట్లోకి పోతుంది వాళ్ళు ఇస్తారు వీళ్ళకి ఇంత పవర్ తీసుకోరాని స్టేట్కి ఫిఫ్టీన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో వీళ్ళకి మ్యాండేటరీ రైట్ అది వీళ్ళకి వస్తుంది మిగిలిందంతా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిందే కాబట్టి ఇది డైగ్రెషన్ ఇట్ ఇస్ పోతే పాయింట్ ఏమిటంటే పవర్ గ్రిడ్ ఈజ్ వన్ మా ఎలక్ట్రిసిటీ అనేది ఏమీ ఉండదు అదేవిధంగా ప్రాణశక్తి అంతా ఒకటే సర్వ జగత్తుని వ్యాపించి ఉండే ప్రాణశక్తి ఒక్కటే అది నా ప్రాణంలోనేది ఏముండదు అంచేతనే ప్రాణం పోవడం కానీ రావడం కానీ మన ఊహలు ఇవన్నీ కూడా దేహదృష్ట్యా ఆ దేహము చేష్టగలిగినదైతే ప్రాణం ఉందని చేష్టలు ఊడిగినట్లయితే ప్రాణం పోయిందని మనం ఊరికే అల్లరి పెట్టుకోవడం తప్ప ప్రాణం వైపు నుంచి మార్పులు చెక్లు ఏముండవు ఇప్పుడు ఫ్యాన్ ఆర్పేశారనుకోండి ప్రాణం పవర్ గ్రిడ్గా ఏమవుతుంది ఏమీ కాదు బల్బు ఫ్యూజ్ అయిపోయిందనుకోండి ఆ పవర్ గ్రిడ్కి ఏమవుతుందో ఏమీ కాదు ఇంకో బల్బు తగిలించారనుకోండి ఇప్పుడు ఏమవుతుందో ఏమీ కాదు యూనివర్సల్ లైఫ్ అది అది ప్రాణ దానికే హిరణ్యగర్భ అని పేరు ఆ ప్రా ఆ హిరణ్యగర్భుడు ఈ దేహాది అపేక్షచే పరుడు పరుడు అంటే పైవాడు